శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురంపరాస్వరు బంధుగణ మనో ఐదో శ్లోకం చూస్తున్నామా ఆరు ఐదు భాష్యం కూడా అయిపోయింది కదా ఆరు ఆరు కూడా అయిపోయింది భాష్యం అయిపోయింది వెరీ నైస్ ఇంకా ఏడో శ్లోకం దగ్గరికి వచ్చాం తస్మాత్వ కాలేషు మా మనస్మరయుధ్య మయ్యర్పిత మనోబుద్ధి మామే వైష్య సంశయ తస్మాత్ అంటే అందువలన అందువలననగా ఎందువలన అదే అవతారిక ఎందువలనో అవతారికలో చెప్తారు అవతారిక ఎస్మాదేవ అంత్యా భావన దేంతరప్రాప్తం కారణం పైన చెప్పిన విధంగా ఏవం ఈ విధంగా అంతకుముందు శ్లోకంలో యా మతి సా గతి భావన ఎలా ఉంటే మనిషి పొందేటువంటి జన్మ దేహము ఫలము ఆ విధంగా ఇప్పుడు యజ్ఞం చేస్తాడు యజ్ఞం ఎందుకు చేస్తాడు స్వర్గాన్ని పొందాలి స్వర్గాన్ని పొందడము స్వర్గంలో ఉండే దేహాన్ని పొందాలి దేహం ద్వారానే భోగాలన్నీ కూడా స్వర్గదేహాన్ని పొందాలి స్వర్గదేహాన్ని పొందాలి అంటే ఇక్కడ దేహాన్ని విడిచిపెట్టాలి సో సంథింగ్ లైక్ దాట్ ఇప్పుడు ఈ దేహము దేహము అనగానే చాలామంది అంటే స్థూలంగా ఆలోచించినప్పుడు ఒక ఫిజికల్ ఎంటిటీ అని అనుకుంటారు కానీ వాస్తవంలో దేహము ఫిజికల్ ఎంటిటీ కాదు దేహం కూడా భావన చేతనే నిర్మాణం అవుతుంది సో ఈ విషయాన్ని ఒకటి కొంచెం సూక్ష్మంగా గ్రహించాల్సి ఉంటుంది దేహము ఇది కొంచెం చెప్తే ఏమనిపించవచ్చు మీరు ఏమనుకోవచ్చు ఏదో వేళాకోళంగా ఉన్నట్టుందని అనిపిస్తుంది ఏమిటిలా చెప్తున్నాడని మీకు అనిపించవచ్చు లేకపోతే ఏదో ఏమి అర్థం అర్థం కాకుండా చెప్తున్నాడీ నన్ను అనిపించవచ్చు కానీ అలాగా అనిపించినప్పుడు మీరు అలా అనుకోకండి కొంచెం ఓపెన్ మైండ్ పెట్టుకుని ఏదో చెప్తున్నది ఏదో కొంచెం విడూరంగా ఉంది దే తెలుసుకుంటే మంచిది అలా ఆలోచించి ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఓకే దేహం అనేది బాడీ ఈజ్ ఎన్ ఐడియా ఇన్ ది మైండ్ దేహము ఒక భావనయే భావన తప్ప వేరేమీ కాదు ఇప్పుడు వివాహం చేసుకుంటాడు అనుకోండి వివాహంలో వివాహానికి ముందేమిటి బ్రహ్మచారి సంస్కృతంలో ప్రయోగం ఉంది బ్రహ్మచారి గృహస్థో జాత ఈ జాత అనే ప్రయోగం సంస్కృతంలో ఉంది దీన్ని భాష్యకారులు చోట చూపించారు కూడా నిన్నటి వరకు వీడు బ్రహ్మచారిగా ఉండేవాడు ఈరోజు గృహస్థుడైనాడు తెలుగులో గృహస్థుడు అయినాడు అని సంస్కృతంలో మీరు సంస్కృతంలో చెప్పండి బ్రహ్మచారి గృహస్థ జాత లేకపోతే సంజాత అని కూడా అనొచ్చు అంటే దాని అర్థం ఏంటంటే బ్రహ్మచారి గృహస్థుడు అయినాడు అని అర్థం ఉంది కానీ ఇంకొంచెం జాగ్రత్తగా ఆ జాత అనే పదం చూస్తే మీకు ఏమర్థం తెలుస్తుంది బ్రహ్మచారి గృహస్థుడిగా పుట్టినాడు అంచేతనే రెండవ జన్మ ఉపనయనాన్ని రెండవ జన్మ అన్నారు ద్విజన్మ ఏమంటే జన్మ అంటే తల్లి గర్భం నుంచి పుట్టుట అనే అర్థమే చెప్పుకుంటే వీడు ద్విజన్మ ఎలా అవుతాడు రెండోసారి తల్లి గర్భం నుంచి పుట్టలేదు కదా అంటే జన్మ అంటే సంథింగ్ మోర్ దాన్ దాట్ సో ఇప్పుడు ద్విజుడైనాడు ఉపనయనం చేశారు ఒడుగు చేశారు మెళ్ళో జంధం పోటి వేశారు ద్విజుడు అయ్యాడు రెండో జన్మ అంటే ఈ రెండో జన్మ ఏ జన్మ అంటారు ఇది భావనాత్మకమైన జన్మ నిజంగా ఇట్ వర్క్స్ వండర్స్ రియల్లీ వర్క్స్ వండర్స్ మా మటికి నాకే ఆశ్చర్య వేస్తుంది మేము కబడ్డీలోవి ఆడుతూ ఉండేవాళ్ళం కబడ్డీలోనూ తర్వాత గోటికాయలు గోటికాయలు ఆడుతూ ఉండేవాడు ఎక్కడైనా ఇంత పెసర ఖాళీ దొరికితే చిన్న హోల్ ఒకటి పెట్టి చిన్న మట్టికి తీసేసే హోల్ పెట్టి గోటికాయలు ఆడుతూ ఉండేవాడు మా నాన్నగారు చూసారు ఏమిటిరా ఇది ఈ గోటికాయలు ఇదేను చదువు సంధ్యా లేకుండా అంటే చదువుతున్నాం కదా నాలుగో తరగతి అయింది ఐదో తరగతిలోకి వచ్చాను చదువుతూనే ఉన్నాం కదా ఇంకేం చదువుతాం అంటే మీ మొహన్లారా అది కాదురా చదువు అంటే అని ఏం చేశారంటే ముహూర్తం పెట్టించుకొచ్చారు దేనికి ఉపనయనానికి ఉపనయనం చేస్తామంటే నేను అనుకున్నాను ఎందుకంటే యూఆర్ ది హీరో అబ్బో ఇదిదో పండగ వాతావరణం మా అమ్మగారు ఏమో ఉపనయనం కోసం అని చెప్పేసి లడ్డూలు ఇవే ఇవే చేస్తుంటే ఇది చాలా బాగుందే అనుకున్నాను కొత్త బట్టలు ఇవేవే కొత్త బట్టలు అంటే అంగవస్త్రం ప్యాంట్లు షర్ట్లు అనుకున్నారు సో ఇవన్నీ ఉపనయనం అంటే యజ్ఞోపవేతం వస్తుందని అదంతా కూడా పెద్ద ఉత్సాహంగా అనిపించింది సరే ఉపనయం చేసేసారు ఇంకా చూసుకోండి ఆనాటి నుండి నువ్వు ఉపనీతుడవు ద్విజుడవు వేదం చదువుకోవాలి శాస్త్రం చదువుకోవాలి అని ఆ భావం మనస్సులో పెడితే ఇది గోటికాయలు పోయాయి కబడ్డీ పోయింది చదువు ఇంకా వేదం చదువుకోవడం సంస్కృతి ఏ పని అయిపోయింది అదొక అదొక భావన ఎంత బలం భావనకి తర్వాత వీడు తల్లిదండ్రుల తల్లిదండ్రులకి చాలా అనువుగా ఉంటూ చాలా చనువుగా ప్రేమగా ఉంటాడు తల్లిదండ్రుల దగ్గర ఏ ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఆ జీతం అది తీసుకొచ్చి తల్లిగారికి ఇవ్వటం అమ్మా నా మొదటి జీతం నీకే ఇస్తానని ఇలాంటి సెంటిమెంట్లన్నీ కూడా అంటాడు ఏమండే వీడు వివాహం చేసుకుంటాడు మళ్ళీ పెద్ద ఉత్సాహం అందరూ వస్తారు వివాహం వివాహం చేసుకుంటే గృహస్థో జాత ఇప్పుడు గృహస్థుడైనాడు వెంటనే ది ఎంటైర్ థింకింగ్ ప్రాసెస్ ఆల్టర్ అయిపోతుంది హీఈస్ నోమోర్ ద సేమ్ సన్ టు ది పేరెంట్స్ నో మోర్ ఇస్ నెవర్ ద సేమ్ అగైన్ ఇప్పుడు లైఫ్లోకి ఒక కొత్త పార్ట్నర్ ఇంతకుముందు లేని పార్ట్నర్ ఒకళ్ళు వచ్చారు ఇంతకు ముందు నుంచి వీళ్ళందరూ కూడా లైఫ్లో భాగస్వాములే కానీ వాళ్ళందరికంటే కూడా ఒక స్పెషల్ పార్ట్నర్ ఇన్ లైఫ్ వెరీ అట్రాక్టివ్ అండ్ అమ్యూజింగ్ పార్ట్నర్ ఇన్ లైఫ్ దాంతో సో ఆ వ్యక్తికి తల్లిదండ్రులతోటి సోదరు తమ్ముళ్ళతో అన్నలతోటి అక్కలతో చెల్లెళ్లతోటి ఉండే ఈక్వేషన్స్ అన్నీ కూడా ఆల్టర్ అయిపోయి ఒక న్యూ పర్సన్ ఎమర్జెస్ అంచేతనే ఇంట్లో వాళ్ళు అనుకుంటారు వెళ్ళయాక అన్నయ్య మారిపోయాడు అనుకుంటారు అబ్బాయి ఇంకా అబ్బాయి అంటే కొడుకు అనమాట కొడుకు మళ్ళీ వాడు సేమ్ కాదు వీడు కొత్తవాడు వీడు వాళ్ళు వాళ్ళు ఫ్రస్ట్రేట్ కూడా అయిపోతారు వీడంతలా మారిపోతాడు సో భా దేహము అంటే ఫిజికల్ బాడీ కాదండి భావనాత్మకమైన దేహం భావనాత్ భావనని బట్టి బాడీ ఇట్ ఫాలోస్ సూట్ ఇది ఇది ఒక పెద్ద థీసిస్ తద్భావభావిత భావనని బట్టి మూడవ జన్మ ఉన్నది సన్యాసి మూడవ జన్మది నన్ను మూడవ జన్మగా వర్ణించారు భాగవతంలో ఎంత మార్పు అంటే అది ఒక పర్సనాలిటీ ఈజ్ బర్న్డ్ టు యాషస్ అంటే ఫిజికల్ ఏమీ లేదు అక్కడ ఫిజికల్గా బర్నింగ్ టు యాషస్ కాదు ఒక పర్సనాలిటీ ఒక ఐడియా ఐ ఆమ్ సోన్ సో నేను ఫలానా నేను ఇది నేను అది అని ఒక భావనాత్మకమైన శరీరాన్ని కలిగి ఉంటాడు భావ శరీరాన్ని కలిగి ఉంటాడు ఆ భావ శరీరము బూడిదైపోతుంది అది ఇంకా ఉండదు ఒక కొత్త భావశరీరాన్ని సంతరించుకుంటాడు సన్యాసంలో సో ఈ విధంగా ఈ భావన అనేది అది మనిషి యొక్క దేహాన్ని మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని నిర్ధారించేది భావనయే ఫిజికల్ బాడీ అన్నది ఇట్ ఇట్ ఫాలోస్ మీకు తెలుసా ఇది అంటే ఇంటెన్స్ భావన ఉన్నప్పుడు వీడు మగపిల్లవాడు కానీ ఇంటెన్స్ భావన నేను మగవాణ్ణి కాదు నేను స్త్రీని అనే ఇంటెన్స్ భావన ఉన్నట్లయితే సెక్స్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది అలాంటి కేసులు ఎన్నో ఉంటాయి సమాజంలో ఇట్ వర్క్స్ ది ఆపోజిట్ వే ఆల్సో భావనని బట్టి శరీరంలో మార్పులు వస్తాయి ఆ విధంగా ఇంకా ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు సో కాబట్టి దేహము అన్నది భావము చేతనే నిర్మింపబడుతుంది దీనికోసం ఇక్కడ మరణించి స్వర్గానికి వెళ్తే ఆ భావన దేహాన్ని నిర్మాణం చేస్తుంది అని అక్కడ మాత్రమే కాదు ఇక్కడ కూడా ఈ జన్మలో కూడా భావము దేహాన్ని నిర్మాణము చేయుట అనే ఒక థిసిస్ అది మనకు అనుభవం మరి జాగ్రత్తగా చూడగలిగినట్లయితే ఎప్పుడూ కూడా భావము సూక్ష్మము దేహము స్థూలము సూక్ష్మం నుంచి స్థూలం నిర్మాణం అవుతుంది తర్వాత మీకు ఈ దీన్ని మీరు అనుభవంలో సద్వినియోగం అనుకూలంగా దాన్ని మన అనుభవానికి తెచ్చుకోవచ్చు ఉదాహరణకి నేను యాభై ఏళ్ళు వచ్చేసే నాకు అరవై ఏళ్ళు వచ్చేసి డెబ్భై ఏళ్ళు వచ్చేసాయని మీరు అడుక్కుంటే దేహము దానికి తగ్గట్టుగా కృంగిపోతుంది నడుము వంగిపోతుంది అలా కాకుండా మీరు ఈ ఏజ్ గురించి ఆలోచించటం మానేసి కాలానికి అతీతంగా అసలు ఏజ్ అనేది ఒక ఫ్యాక్టర్ కింద భావంలోకి దాన్ని రానివ్వకుండగా అంటే దా యు సీట్ యాస్ మిథ్య రానివ్వకుండగా అంటే బలాత్కారంగా ఆపేశారని కాదు టైమ్ ఈజ్ నాట్ రియల్ టైమ్ ఈజ్ మిథ్య ఐఆమ్ టైమ్లెస్ నేను పుట్టలేదు నేను గిట్టుట గిట్టబోవును అని ఆ విధంగా ఆ జ్ఞానాన్ని కనుక వాడు కలిగి ఉన్నట్లయితే దేహం మీకు యూ బిలీవ్ మే యు డోంట్ ఫీల్ లైక్ ఓల్డ్ అదర్స్ మే థింక్ నన్ను నా దగ్గరికి ఏదో పుస్తకం కావాల పెద్ద వచ్చారు పుస్తకం కావాల ఏదో పుస్తకం కావాలి అయ్యా రేణు దయచేయండి కూర్చోండి నా పుస్తకం ఆయనకి ఇచ్చాను ఆయన నన్ను పైకి కిందకి చూసి మీకు అరవై ఏళ్ళు వచ్చి ఉంటాయే అన్నారు ఆయన అంటే దాని రెస్పాన్స్ నా మనస్సు మీద నాకు ఏమనిపించిందంటే నాకు అలాగ అనిపించలేదు ఐ డిడ్ నాట్ ఆన్సర్ హిచ్ క్వశ్చన్ నేను ఎస్సం లేదు నో లేదు అది ఇర్రెలవెంట్ కదా ఏం సంబంధం లేదు ఏమీ సంబంధం లేదు దానికి ఆన్సర్ చెప్పలేదు ఇట్స్ ఓకే ఆయన వచ్చిన పని పూర్తయింది ఆయన వెళ్ళిపోయారు దట్ ఈస్ నాట్ ది ఇష్యూ ఈ పాయింట్ ఏమిటంటే ఆయన ప్రశ్న వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఇట్ హ్యాడ్ అపాన్ మై మైండ్ అని నేను ఆత్మవిమర్శ చేసుకుంటే ఐ డోంట్ ఫీల్ లైక్ దాట్ నిజానికి అంటే నలభై ఏళ్ల వాళ్ళలా ఫీల్ అవుతానా నో ఐ డోంట్ ఫీల్ దట్ వే ఆల్సో ఓన్ యువకుల్లో ఫీల్ అవుతానా నో దెన్ హౌ డూ యూ ఫీల్ ఐ డోంట్ ఫీల్ ఎట్ ఆల్ ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ ఏ దేహం దాని దారిలో అది ఇప్పుడు అనారోగ్యం చేసిందనుకోండి అంటే మరి ఇటువంటి పాయింట్స్ మీరు అప్రిషియేట్ చేస్తారనే హోప్ చేస్తాను నేను క్యాన్సర్ ఈజ్ ఏ డిసీజ్ దీని మీద మోడంత రిసెర్చ్ అది ఉంది నేను ఐ కమక్రాస్ మెనీ క్యాన్సర్ పేషెంట్స్ క్లాసెస్కి వస్తూ ఉంటారు కౌన్సిలింగ్కి వస్తారు రకరకాలుగా దాని మీద నాకున్న ఇంట్రెస్ట్ మీద నేను కూడా కొంత స్టడీ చేశాను ఈ క్యాన్సర్లో ఒక ప్రిన్సిపల్ ఉంది అదేంటంటే అది డయాగ్నైజ్ కాకముందు అది స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది స్లోగా గ్రో అవుతుంది ఒకసారి డయాగ్నైజ్ చేసి నీకు క్యాన్సర్ ఉంది అనే మాట వాడికి చెప్పేస్తే ఇట్ గ్రోస్ వెరీ ఫాస్ట్ విలులెంట్ గ్రోత్ వచ్చేస్తుంది ఎందుకో తెలుస్తుందండి నేను క్యాన్సర్ వ్యాధిని నేను తొందరగా చచ్చిపోతాను అనే భావన వాళ్ళలో నిర్మాణం అయిపోయింది అంతవరకు వాడు క్యాన్సర్ పేషెంట్ కాదు ఇప్పుడు మీరు డయాగ్నాసిస్ వాడికి ఇవ్వగానే వాడు క్యాన్సర్ పేషెంట్ అయిపోతాడు He హీజ్ నో మోర్ నార్మల్ పర్సన్ హీజ్ ఎ క్యాన్సర్ పేషెంట్ అంటే అర్థమేటో తెలుసు అండి క్యాన్సర్ పేషెంట్ సంజాత ఆ డయాగ్నాసిస్ పేపర్ చేతిలో పెట్టగానే క్యాన్సర్ పేషెంట్ కుట్టేడు అంతే ఆ క్షణంలో క్యాన్సర్ పేషెంట్ కుట్టేడు అంటే వాడు cancer patient లాగే ఉంటాడు and he dies quickly and he suffers. Suppose me అనొచ్చు సపోజ్ దేహంతో ఐడెంటిఫై కాడు రోగంతో ఐడెంటిఫై కాడు అప్పుడేమవుతుంది చూడండి రోగంతో ఐడెంటిఫై కాకపోతే ఆ రోగము యొక్క మూమెంటు గ్రాఫ్ ఆ వ్యక్తి యొక్క జీవితం యొక్క గ్రాఫ్ దేవిల్ బి డిఫరెంట్ నేను క్యాన్సర్ పేషెంట్ని అనే ఐడెంటిఫికేషన్ ఉన్నవాడి గ్రాఫ్ వేరే ఉంటుంది ఈ గ్రాఫ్ వేరే ఉంటుంది దేర్ ఆర్ కేసెస్ వేర్ దేర్ వాజ్ సైమల్టేనియస్ రిలాక్స్ ఆల్సో ఫర్ నో రీజన్ క్యాన్సర్ డిసపియర్స్ భావానికి అంతటి బలం ఉన్నది మన ప్రాక్టికల్ లైఫ్లో ఎప్పుడైనా జ్వరం వచ్చింది అనుకోండి జ్వరం వస్తే నాకు జ్వరం వచ్చేసింది రోగం వచ్చేసింది నాకు అని మీరు మంచం ఎక్కేసి అలా పడుక్కుంటే ఆ రోగము వీడు రోగిష్ఠుడైపోతాడు అలా కాకుండా నేను రోగిని కాదు జ్వ లో దేహానికి రోగము గలదు వివేకం దేహానికి రోగము గలదు యాక్సెప్టెడ్ ట్రూ ఎందుకంటే థర్మోమీటర్ చూపిస్తోంది దేహంలో ఒళ్ళన్ని నెప్పులుగా ఉంటాయి నాలుక చేదుగా ఉంటుంది డేర్ తిండి తినలేడు రుచి ఉండదు డెర్ జ్వరం ఉంది రోగం ఉన్నది నో డౌట్ దేర్ ఫోర్ ఇటు అటు మంచం మీద పడుక్కుని ఉండాల్సి ఉంటుంది విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది ఏదో ట్యాబ్లెట్ ఏదో వేసుకుంటాడు అంతవరకు పర్వాలేదు నేను రోగిష్ఠివాణ్ణి అని ఎప్పుడైతే అనుకుంటాడో ఆ రోగము చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది అలా కాకుండా ఈ దేహమునకు అనారోగ్యము కలిగినది ఈ మందు వేసుకుంటే ఇన్ టైం తగ్గు దానికి టైం పడుతుంది తగ్గు తగ్గుతుంది అని ఆ అభివేకాన్ని మెయింటైన్ చేస్తే అప్పుడు కూడా ఒళ్ళు ఉంటాయి మీరు ఒళ్ళు నొప్పులు ఉండవు తలపోటు నా అభిప్రాయం కాదు టెంపరేచర్ ఉంటుంది రోగానికి లక్షణాలు ఉంటాయి కానీ ద సఫరింగ్ విల్ నాట్ బి ది సేమ్ సఫరింగ్లో మార్పు వచ్చేస్తుంది ఇంచేతనే నేనేమంటానంటే ఎవడైనా మంచం మీద రోగిష్ఠవాడిగా ఉంటే అలా రోగిష్ఠవాడిగా ఉండగా ఎర్లీ మార్నింగ్ నువ్వు లేచేసి అంటే మామూలు వ్యాధులకి సంబంధించి సిక్స్కో సెవెన్కో లేచేసి స్నానం చేసి పరిస్థితి లేకపోతే తడిగుడ్డతో ఒళ్ళంతా తుడిచేసుకుని ఆ నిన్నటి వస్త్రాల బదులు ఫ్రెష్ డ్రెస్ వేసేసుకుని ఇలా కూర్చుని ఒక్క రెండు నిమిషాలు ఇలా కూర్చుని ఒక్కసారి ఈశ్వరుణ్ణి స్మరించి ఉచ్ఛ్వాస నిశ్వాసలని పరిశీలించి ప్రాణవాయువుని పేల్చటం ప్రాణవాయువుని విడిచిపెట్టడం ఆ వాత వాహి భేషజం వి వాత వాహియ్రపహ అని మంత్రం ఉన్నది హే వాత అంటే ఓ వాయుదేవా భేషజం ఆవాహి చికిత్సను లోపలికి తీసుకురా ఆ వాత వాహి భేషజం వివాత వాహి యద్రపహ హే వాత వివాహి తీసుకెళ్ళిపో ఎత్ రపహ ఏ కాలుష్యం దాన్ని తీసుకువెళ్ళిపో అని అలాగంటే మంత్రాన్ని భావన చేస్తూ ఆ మంత్రాన్నే భావన చేయవచ్చు కూడా భావన చేస్తూ ఒక అరడజన్ టైమ్స్ పెద్ద ఓపుకు కొంచెం లేని ఓపిక అయినా అలా గాలిని పీల్చి విధులు ఆ శ్వాసను పరిశీలిస్తూ ఒక్కసారి అలా భావన చేసి ఆ తర్వాత పడుకుని నిద్రపడు ఆ తర్వాత మనసమే పడుకోవచ్చు ఇరవై నాలుగు గంటలు రోగిస్ వాడు ఎలాగో పడుకునేదే కదా రెండు నిమిషాలు తెలివిగా ఉండటంలో కూర్చోటంలో సమస్య ఉండదు సూర్యుడు ఉదయిస్తూ ఉంటే సూర్యుని యొక్క ఆ కిరణాలు మీద పడిట్లా కొంచెం అటుపేసి వెళ్ళి సూర్యుడికి ఒకసారి నమస్కారం చేసి వచ్చి మళ్ళీ పడుకోవటం ఈ రకం మానసికంగా ఉత్సాహము భక్తి వైరాగ్యము వివేకము ఇవి గలవాడికి ఆ రోగము అంతటి దుఃఖాన్ని కలిగించదు రోగానికి ఏదో ఒక గ్రాఫ్ ఉంటుంది ఒక ప్రాసెస్ ఉంటుంది ఇట్ గోస్ త్రూ దట్ ప్రాసెస్ హౌ మచ్ హౌ వెల్ యూ కెన్ హ్యాండిల్ ద డిసీజ్ అనేది భావం మీద ఆధారపడి ఉంది భావానికి చాలా బలం ఉన్నది భావము హ్యూమన్ థాట్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఇన్ దిస్ క్రియేషన్ హ్యూమన్ థాట్ Human thought has put man on the moon. Human thought. Human thought has invented jet flight. Human thought has created atom bomb. Ante ka the hydrogen bomb. Human thought has tremendous power. Human thought has invented religion. Religion ke antta power hundu chowna. It moves Huge masses of people And it is the human thought Which created religion Because There is a great power of the world There is a great power of the world In my past, there is a power of the human thought That means The human body The human body is weak And the brute Brute అంటారు అంటే బ్రోటల్ పవర్ ఒక ఎద్దుకి ఎద్దు దాకా ఎందుకంటే కుక్క మీద ఉరికితే మీరు నేల పాలు అవుతారు కుక్క గెంతేసింది అనుకోండి మనం మీరు ఫేస్ చేయలేరు కుక్కని పిల్లి పిల్లి డోంట్ కార్నర్ ఏ ర్యాక్టర్ అని మీరు సలహా ఎప్పుడరా విన్నరా ఎందుకంటే అది భయపడుతున్నంతసేపు మనం గొప్పగా ప్రతాపం చూపించవచ్చు అది భయపడడం మానేసి తిరగబడితే యూ కెనాట్ స్టాండ్ బిఫోర్ ఇట్స్ పవర్ కాబట్టి మనిషి దేహమును బట్టి మనిషికి పవర్ రాదు దేహాన్ని బట్టి పవర్ యానిమల్స్ వస్తుంది మరి మనిషి యొక్క శక్తి అక్కడి నుంచి వచ్చింది థాట్ ఆ థాట్కి ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది దేహాన్ని బట్టి రాలేదు ఆ థాట్ యొక్క పవర్ అంతా కూడా ఆత్మ చైతన్యం నుంచి వచ్చింది వాడి యొక్క హృదయంలో థాట్ అంటే హృదయం కదా వాడి హృదయంలో ఈశ్వరుడు ఆత్మరూపంగా ప్రకాశిస్తున్నాడు అక్కడి నుంచి పుట్టింది థాట్ గ్రౌండ్ వాటర్ లాగా మీరు గ్రౌండ్ వాటర్ పైప్ వేశారు గ్రౌండ్ వాటర్ తోడుతున్నారు వస్తున్న వాటర్ ఆ పైప్ డయామీటర్ని బట్టి కొంచెం వాటరే వస్తూ ఉంటున్నారు కానీ ఎక్కడి నుంచి వస్తుంది అడుగున ఓషన్ ఉంది గ్రౌండ్ వాటర్ అడుగున ఇన్ఫినిట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంది అడుగున అక్కడి నుంచి వచ్చేది తక్కువైనా ఆ సోర్స్ ఇన్ఫినిట్ అదేవిధంగా ఆ హ్యూమన్ థాట్ ఆత్మ చైతన్యం నుంచి ఆవిర్భవిస్తోంది దానికి ట్రమెండస్ పవర్ ఉన్నది దేహం నథింగ్ దాని ముందు కాబట్టి థాట్ ఈజ్ అంత పవర్ఫుల్ దాన్ని కాబట్టి ఎప్పుడో ఇక్కడ మరణించిన తర్వాత ఆ టైంలో ఏ భావన ఉంటే ఆ భావనకి తగ్గ దేహము భవిష్యత్తులో వస్తుంది అన్నది ఇట్ ఈస్ వెరీ సింపుల్ దాంట్లో తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు ఎందుకంటే మరణించడం దాకా అట్టి మన జీవితంలోనే థాట్కి దేహం మీద ఉన్న ప్రభావము ఎంత బలీయము అన్నది మనం స్వయంగా అనుభవానికి తెచ్చుకోవచ్చు కాబట్టి భావన చాలా పవర్ఫుల్ అది అంచేతనే నేను మనవి చేశాను ఎప్పుడో చెప్పాను ఒకటి రెండు రోజు సార్లు ఈ లాస్ట్ క్లాస్లో ఫిజికల్ సైకలాజికల్ అండ్ స్పిరిచువల్ మూడింటిని ఇంటిగ్రేట్ చేసుకోవాలి మానవుడు ఫ్రాగ్మెంటరీ లివింగ్లో ఉంటాడు అంటే ఖండిత ఖండితమైన జీవితంలో ఉంటాడు ఖండితంగా ఉంటాడు రోగం వస్తే డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడు భయం వేస్తే సైకాలజిస్ట్ దగ్గరికి పరిగెత్తాడు కోరికలు వస్తే వెంకటేశ్వర స్వామి దగ్గరికి పరిగెడతాడు ఏదో వెంకటేశ్వర స్వామి కోరికలు తీర్చడం కోసమే వెయిటింగ్లో అక్కడ పాప ఖాళీగా కూర్చుని ఉన్నాడు అన్నట్టుగా అక్కడికి పరిగెడతాడు అంత ఫ్రాగ్మెంటరీ కోరిక పుడితే ఆ కోరికని కష్టపడి పని చేసి తీర్చుకోవాలి వెంకటేశ్వర స్వామి కోరికెందుకు తీర్చుతాడు నీ కోరికను నువ్వే తీర్చుకో లేకపోతే వెంకటేశ్వర స్వామి సలహామిచ్చాడు కోరికల విషయంలో నువ్వు కోరికలు నన్ను డ్రాప్ చేస్తే నీకు నాకు తేడా ఏమన్నా చెప్పాడు అలాగైనా చేయాలి లేకపోతే తన కోరిక తన తీర్చుకోవాలి నేను ఒక కారు బుక్ చేశాను వెంకటేశ్వర స్వామి నాకు కారు బుకింగ్ ఇప్పించు వీడికి కారు బుకింగ్ ఇప్పిస్తే ఏం చేస్తాడు నేను నీకు ముడుపు కడతాను వెంకటేశ్వర స్వామికి వీడి ముడుపు ఎందుకండి క్యా బాత్ కాబట్టి సో హ్యూమన్ థాట్ యొక్క మూలంలో ఇన్ఫినిట్ పవర్ గలదు అది రాబోయే జన్మని ఆ దేహాన్ని నిర్ధారిస్తుంది అంటే అదేమో ఒక విశ్వాసము ఒక మత భావన అని మీరు అనుకోద్దు ఇట్ ఈస్ వెరీ ట్రూ వెరీ లాజికల్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ సదా తద్భావభావిత తస్మాత్ అందువలన అవతారిక హిందువలన అయితే అంత్యకాలము నందలి అంతకాలము నందలి భావన మరణించటానికి మరణించే సమయంలో ఉండే భావన సో దేహాంతర ప్రాప్తి ఇంకొక దేహాన్ని నిర్మాణం చేయటంలో హేతు అవుతుందో అందువలన ఇప్పుడు మనం చూస్తూ పిల్లలు బాగా స్మార్ట్గా ఉంటారు బాగా చదువుకునే డాక్టర్లు ఇంజనీర్లు అవుతూ ఉంటారు వాడు ఇంజనీర్ ఎలా అయ్యాడు ఇంజనీరింగ్ కాలేజీ వల్ల ఇంజనీర్ కాడు భావన వల్ల ఇంజనీర్ అవుతాడు వాడు ఆ భావన క్రియేట్ అవుతుంది క్రమంగా తల్లిదండ్రులు క్రియేట్ చేయొచ్చు లేకపోతే క్రియేట్ చేయొచ్చు సొసైటీ క్రియేట్ చేస్తుంది అల్టిమేట్గా అతనికి అతను క్రియేట్ చేసుకుంటాడు వీళ్ళందరూ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఆ వ్యక్తి ఆ స్టూడెంట్ భావనని క్రియేట్ చేసుకుంటాడు ఏమని క్రియేట్ చేసుకుంటాడు నేను ఇంజనీర్ అవుతాను నాకు మ్యాథమెటిక్స్ అంటే ఇష్టము నేను ఇంజనీర్ అవుతాను అని క్రియేట్ చేసుకుంటాడు సో ఆ భావనను క్రియేట్ చేసుకుంటాడు నేను నా చదువుకునే రోజుల్లో నేను అలా ఎలా క్రియేట్ అయిందో నా మటు నేనే చూసుకుంటున్నాను అన్నమాట అందుకంటే మరోలా ఏమనుకోకండి ప్రీ ప్రీ యూనివర్సిటీ కోర్సు అని ఉండేది ఎస్ఎస్ఎల్సిలో మ్యాథమెటిక్స్లో మార్కులు బాగానే ఉన్నాయి బయాలజీ సైన్స్ సైన్స్ అంతా కలిపి ఒకటే ముద్ద దాంట్లో ఇంకా బయాలజీ ఇన్ని రకాలు ఏం లేవు దాంట్లో మార్కులు బాగానే ఉన్నాయి సోషల్ స్టడీస్ బాగానే ఉన్నాయి సంస్కృతం బాగానే ఉన్నాయి తెలుగు బాగానే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చదవాలంటారు తెలుగు పండిట్ అవ్వాలా సంస్కృత పండిట్ అవ్వాలా మ్యాథమె ఏది అవ్వాలి సరే లెక్కలంటే ప్రీతి ఉండేది మరి బయాలజీ మీద ప్రీతి అని అడిగారు అది కూడా బాగానే ఉంటుంది ప్రీతిగానే ఉంది మరి అయితే బయాలజీ గ్రూప్ తీసుకో అప్పట్లో బైపీసీ అని ఉండేది తీసుకో అంటే సరే నేను ఆలోచిస్తున్నా ఈ లోపల బయాలజీ తీసుకుంటే కప్పని కొయ్యాల్సి ఉంటుంది అని చెప్పాడు వెంటనే అయ్యో ఉపనయనమయ్యి వేదం చదువుకుంటూ కప్పని కొయ్యడం మహాపాపం నో బయాలజీ అయిపోయిందంతే భావన భావన అంతే బస్ కంప్లీట్ బ్లాక్ అయిపోయింది ఒక పాత్ర బ్లాక్ అయిపోయిందంటే సో మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉండేది పియూసీలో బిఎస్సీలో మళ్ళీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బిఎస్సీ అయిపోతుంటే ఇప్పుడేమిటి మ్యాథ్సా ఫిజిక్సే కెమిస్ట్రీ మా ఫ్రెండ్ అన్నాడు నేను మ్యాథ్స్ చదువుకుంటా అన్నాడు నేను అన్నాను నాకు కెమిస్ట్రీ కావాలన్నమాట అంటే ఒకళ్ళు అన్నారు ఫిజిక్స్ మాస్టర్ చాలా ప్రేమగా ఉండేవారు ఆయన అన్నారు నువ్వు ఫిజిక్స్ బాగా చదువుతున్నావు నువ్వు చాలా బుద్ధిమంతుడిగా ఫిజిక్స్లోకి బాగా ఉత్సాహంగా వస్తున్నావు మళ్ళీ కెమిస్ట్రీ అంటున్నావు కానీ లేదండి నాకు కెమిస్ట్రీ ఎందుకో ఫర్ రీజన్ ప్రారంభం అవునండి భావన అంటే ఆ భావన ఆ మనిషి జీవితాన్ని శాసిస్తుంది మీకు ఈ లోకంలో దృష్టాంతాలు చెప్తున్నాను నేను సో ఇప్పుడే అలాగంటే కెమిస్ట్ అయ్యాడు అంటే కెమిస్ట్రీ ఆ భావన వల్ల కెమిస్ట్ అయ్యాడు భావన వల్లనే ఇంజనీర్ అయ్యాడు భావన వల్ల డాక్టర్ అయ్యాడు భావన వల్ల భర్త్ అయ్యాడు భావన వల్ల తండ్రి అయ్యాడు భావన వల్ల హీరో అయ్యాడు భావన వల్ల విలన్ అయ్యాడు నెక్స్ట్ బర్త్లో కూడా భావనే సంథింగ్ ఆర్ ది అదర్ చేస్తున్నాను రమణ ఇలా రాబోయే నీ కోసం నేను ఇందా నుంచి నీ కోసం చూస్తున్నా నేను మర్చిపోతాను మళ్ళీను నా చేతస్థన్నది ఓ పని అయిపోతుంది నీ దగ్గర పెట్ట కనుక సదా తద్భావభావిత అక్కడ శంకర్లు ఏమంటున్నారంటే ఈ విధంగా పైశ్లోకంలో వివరించిన విధంగా అంతకాలమునందలి భావన రాబోయే జన్మను నిర్ధారిస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి అంతకాలమునందు స్మృతి సరైన స్మృతి ఉండాలి సరైన స్మృతి అంటే వినాశి యొక్క స్మృతి కావాలా అవినాశి యొక్క స్మృతి కావాలా మీకు వినాశి యొక్క స్మృతిని చేస్తే వినాశశీలమైనటువంటి గతి లభిస్తుంది అవినాశిని స్మృతి స్మరిస్తే ఆ లభించబోయే గతి కూడా అవినాశిగా ఉంటుంది దట్ ఈస్ ది ట్రూత్ కాబట్టి ఈ లోకంలో వినాశి అవినాశి రెండు కలుసు ఉంటాయి ఎప్పుడు రెండు కలుసుంటాయి అవినాశి ఉన్న చోటే వినాశి ఉంటుంది వినాశి ఉన్న చోటే అవినాశి ఉంటుంది దాని లక్షణం అది ఇప్పుడు దేహం ఉన్నది దేహంలో ప్రాణం ఉన్నది దేహం వినాశి ప్రాణం అవినాశి ప్రాణం వినా ఎలక్ట్రిసిటీ ఉంది ఫ్యాన్ ఉంది ఫ్యాను వినాశి ఎలక్ట్రిసిటీ వినాశి కాదు ఎలక్ట్రిసిటీ అవినాశి సృష్టి ఉన్నంతకాలం ఉంటుంది ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ ఏముందండి ఒక సంవత్సరం వేపటికి రిపేర్ వస్తుంది పోతుంది అవతల పారేస్తారు తీసుకుని బస్సులు ఈ ఆర్టీసీ బస్సులు ఉన్నాయి అవి వినాశి రెండేళ్ళకి కడకట్లాడితే ఇంక అవతల పారేయాలి కానీ పెట్రోల్లో ఉండే పవర్ వినాశి కాదు అది ఎప్పుడూ ఉంటుంది అదే రకంగా ఈ జగత్తులో వినాశి అయినటువంటిది అవినాశి రెండు ఉన్నాయి అది మనం ఇంతకుముందు చూసాం అధిభూతం క్షరో భావ అక్షరం బ్రహ్మపరము మీరు నగ నెక్లెస్ వినాశి బంగారం అవినాశి సృష్టి ఉన్నంతగానే ఉంటుంది బంగారం ఎక్కడికి పోదు కాదండి మేము ఆంధ్ర బ్యాంకులో తాకట్టు పెట్టేమంటే ఆంధ్ర బ్యాంకులో ఉంటుందిగా బీజేపీలోనే ఉండాలి నువ్వులే ఉంది ఆంధ్ర బ్యాంకులో ఉంటుంది ఎక్కడున్నా ఉండడమే మనకంటే వాళ్ళ దగ్గర ఉండడమే శ్రేష్టం మన దగ్గర ఉంటే పోతుంది వాళ్ళ దగ్గరైతే భద్రంగా అట్టి పెడతారు దాని పేరే బ్యాంక్ కాబట్టి ఈ జగత్తులో ఈ రకంగా మనకి ప్రతి సందర్భంలోనూ వినాశి అవినాశి అనుభవానికి వస్తూ ఉంటాయి మౌలికంగా ఇక టాపికల్ ఎగ్జాంపుల్స్ చెప్పాను నేను మౌలికంగా చూసినట్లయితే ఈ జగత్తులో అవినాశి అధిష్టానము పరబ్రహ్మ పరమాత్మ నామరూపములు వినాశ కాబట్టి మరణించే సమయంలో నామరూపాల విచారము ఉండరాదు నామరూపములకు అధిష్టానంగా ఉంటూ నామరూపాలకు అతీతమైనటువంటి ఈశ్వరుణ్ణి స్మరించాలి కాబట్టి ఈశ్వరుణ్ణి మరణించే సమయంలో స్మరించాలి ఏమన్నా మరణించే సమయంలో ఈశ్వరుణ్ణి స్మరించాలి అంటే ఏం చేయాలి ఒక జీవితకాలం ఈశ్వరుణ్ణి స్మరించి మా మిత్రుడు ఒకతను ఉన్నాడు అతను అమెరికాకి టికెట్ కొన్నాడు టికెట్ ఎన్నో తారీఖు పదిహేనో తారీఖు అని ఉంది టికెట్ మీద మార్చ్ అని ఇతను ఏం చేశాడంటే ఫిఫ్టీన్త్ మార్చి ట్యాక్సీ చేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు వెళ్తే వాళ్ళు అన్నారు మేము విమానం నిన్న రాత్రి వెళ్ళిపోయిందండి మీరు పన్నెండు గంటల ఆలస్యంగా వచ్చారు మీరు ట్వంటీ అవర్స్ ఆలస్యంగా వచ్చారు నిన్ననే వెళ్ళిపోయింది అంటే నిన్న వెళ్ళిపోవడం ఏంటండి మార్చి కదా అంటే అయా ఫిఫ్టీన్త్ మార్చి స్టార్ట్ కాదు అర్ధరాత్రి స్టార్ట్ అవుతుంది పన్నెండు అర్ధరాత్రి పన్నెండు ఫోర్టీన్త్ నై అది ఫోర్టీన్త్ నైట్ కదా కాదు ఫోర్టీన్త్ నైట్ కాదు యూ యూ రీఆర్గనైజ్ యువర్ థింకింగ్ ఫోర్టీన్త్ నైట్ కాదు ఇది సూర్యోదయం సూర్యాస్తమయం పంచాంగం లెక్క కాదు ఇది ఇది గ్రిగేరియన్ క్యాలెండర్ పంచాంగం అయితే వీడికి ఉదయం సూర్యోదయంతో ప్రారంభం తిథి తిథి ఏదో ఏదో టైం అలాగే ఉండదు గ్రిగేరియన్ క్యాలెండర్లో అర్ధరాత్రి పన్నెండింటికి స్టార్ట్ అవుతుంది ఫ్లైట్ పన్నెండు ఓ ఎమిరేట్స్ ఫ్లైట్ ఇక్కడి నుంచి డూబాయ్ డుబాయ్ టు అమెరికా ఫిఫ్టీన్త్ ట్వెల్వ్ అంటే వీడు ఏం చేయాలి ఫోర్టీన్త్ నైట్ వెళ్ళాలి వీడు ఫిఫ్టీన్త్ నైట్ వెళ్ళాలి నో షో అని వాళ్ళు రికార్డ్ చేసుకున్నారు నో షో నో షో అంటే ఇంకా మన ఆ టికెట్ యొక్క బ్రతుకు వాడి దయమీద ఆధారపడతాడు వాడు హీ కెన్ క్యాన్సల్ ఇట్ ఆల్టుగెదర్ వితౌట్ పేయింగ్ బ్యాక్ వన్ పైసా లేదా మన్నాడు కనుక ఫ్లైట్ టికెట్ ఖాళీ ఉంటే పెనాల్టీ మీద తీసుకోవచ్చు వాళ్ళు పెనాల్టీ మీద ఎందుకంటే మొన్నటి సీటు ఖాళీగా ఉంటే వదిలిపెట్టరు తీసుకుని పెనాల్టీ కట్టించుకుని ఎక్కించు ఎందుకంటే విమానం ఇండస్ట్రీలో రూల్ ఒకటి ఉంది అదేమిటంటే ద ఫ్లైట్ సీట్ ఈస్ ద మోస్ట్ పెరిషబుల్ ఐటమ్ అని అంటారు ఎందుకంటే గేటు క్లోజ్ చేస్తే దాని వాల్యూ జీరో గేటు క్లోజ్ చేయకుముందు దాని వాల్యూ యాభై వేలు అరవై ఉంటుంది గేటు క్లోజ్ చేస్తే మటుకు వాల్యూ జీరో మోస్ట్ పెరిషబుల్ ఐటమ్ అందుగురించి వాళ్ళ దగ్గర సీట్లు ఉందనుకోండి ఖాళీగా ఉంది బుకింగ్ పూర్తిగా నిండలేదు అనుకోండి వాడు పనులండి సార్ దొండవర్రీ మీరు ఈవేళ రెండు నెలలు ప్రోత్సాహం చేస్తారు పనులండి మీరు మిస్ అయ్యారు పనులండి ఈవేళ రండి ఎటచో పదివేలు మీరు ఫెనాల్టీ కట్టేస్తే సరిపడుతుందని ఆ పదివేలు లాగేసి ఎక్కించేస్తాయి నిండిపోయిందనుకోండి నో షో మరి అయితే మరి నాకు ఫ్లైట్ ఎలాగంటే లేదు నో సీట్ మరి ఎంత రిటర్న్ చేస్తారు నో రిటర్న్ వై నో షో అని అలా మాట్లాడతాడు ఎందుకు చెప్పాను ఈ కథంతను ఎందుకు చెప్పానంటే ఇది నాకు చెప్పాడు తను అప్పటి నుంచి నేను ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నాను మీరు నన్ను అడిగి చూడండి అమెరికా ఎప్పుడు వెళ్తారని ట్వంటీ జూలై అని చెప్తారని కానీ నా టికెట్ మీద ట్వంటీ సెకండ్ అని ఉంటుంది ఎందుకంటే భావన భావన నన్ను అంచేతనే ఎవళ్ళు అడిగినా నేను ట్వంటీ ఫస్ట్ జూలై అని చెప్తా ఉంటాను ట్వంటీ ఫస్ట్ నా టికెట్ మీద ట్వంటీ సెకండ్ ఎందుకంటే నేను ట్వంటీ అని చెప్పాను అనుకోండి ఆ భావన కూర్చుంటుండే దట్ విల్ స్పాయిల్ ది హోల్ థింగ్ అంచేత నేను టికెట్ కొన్న మొన్న నుంచి ఎవళ్ళు అడిగినా అంటే అడిగితేనే చెప్తాను అడిగినా అడిగితేనే అదే చెప్పాల్సి వస్తే మటుకు ట్వంటీ ఫస్ట్ ఎందుకంటే భావన కరెక్ట్గా పెట్టు ఎప్పుడు మీ ప్రయాణం ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సో దాట్ యు డోంట్ మిస్ ది బస్ ఆర్ యు డోంట్ మిస్ ది ఫ్లైట్ సరిగ్గా అదే విధంగా అంత్యకాలమునందు కరెక్ట్ స్మరణ రావాలి అంటే ఏ స్మరణ రావాలి అవినాశి అయిన ఈశ్వరుని యొక్క స్మరణ కావాలి అంటే ఒక జీవితకాలం ఆ స్మరణ పెట్టుకో ఈశ్వరు శ్రీరామ శ్రీరామ ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు ఈశ్వరుణ్ణి స్మరించు అలా స్మరిస్తూ ఉంటుంది నేను ఇది చెప్పాను మృత్యు రేపొస్తుందన్నట్టుగా ఈవేళ స్మరించాలి మరుక్షణంలో మృత్యు ఉంది అన్నట్టుగా వన్ హ్యాస్ టు లుక్ ఎట్ థింగ్స్ లైక్ దట్ ఏకనాథుని కథ చెప్పాను కదా మీకు ఏకనాథేన సూచితం మనం సూత్రం ఏకనాథుని చెప్పాడు ఏకనాథుని అడిగారు మళ్ళీ చెప్తున్నా ఇంత పవిత్రంగా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు అని అడిగారు వాట్ ఈస్ ది సీక్రెట్ అంటే ఆయన చెప్పాడు నువ్వు వారం రోజుల కంటే ఎక్కువ బతకవు నేను మళ్ళీ కలుస్తాను నిన్ను నీ ప్రశ్నకు అప్పుడు సమాధానం చెప్తాను అని వెళ్ళిపోయాడు ఆయన వారం రోజుల తర్వాత వచ్చాడు ఈ వారం రోజుల్లో నువ్వు ఎన్ని పాపాలు చేసావని అడిగాడు పాపం చేయడానికి నాకు టైం ఎక్కడండి వారం రోజులు బతుకుందంటే అసలు పాపపు ఆలోచనే రాలేదు నాకు ఎందుకంటే మృత్యువు అలా ఎదుర్కొండగా ఉంది అని అనిపిస్తే ఈ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్పుడు ఆలోచనల్లో మనం వృథా చేయకూడదు అని అనిపించి నేను ఈ వారం రోజులు ఏ పాపని చేయలేదు అని చెప్పాడు అప్పుడే ఏకనాథుడు చెప్పాడు అదే నా జీవితంలో పవిత్రత యొక్క రహస్యము రేపే మృత్యు ఉందనుకో రేపే మృత్యు ఉందంటే ఇవాళ సాయంకాలం పేకాటితో కూర్చోడు ఏదో ఏదో ఒక మంచి పని చేస్తాడు ఏదో దేవాలయానికి ఎక్కడికోపోతాడు లేకపోతే గీతా క్లాస్కి వస్తాడు అది తెల్లారితే బతుకులేదు ఈ లౌకిక వ్యవహారాలు ఈ సంసార విషయాలనవసరం కొంచెం ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందామా ఆ టైంలో ఏదో దానం ధర్మం చేస్తాడు ఒకసారి నేను ఒక పెద్దవారిని కలిశాను పెద్ద వయస్సు ఆరోగ్య ఉంటుంది ఉంది నాతో నారామే ఆ వారు నేను ఇంకెంతో కాలం బతకనుండే నేను పోయిన తర్వాత గోదానం వది కావాల్సిన వ్యవస్థ అంతా కొడుకులతో చెప్పేశాను నేను వాళ్ళతో చెప్పి ఆర్గనైజ్ చేసేసాను వాళ్ళు గోదానం వది చేస్తారు అని నాతో చెప్పారు నేను వాళ్ళ మీద ఎందుకు డిపెండ్ అవ్వడం మీరే చేసేయండి ఆ గోదానం చెప్పాను మళ్ళీ ఈ ప్రతినిధి ఎందుకు మరి వాళ్ళు వాళ్ళు వాళ్ళు చేసుకుని వాళ్ళు చేసుకుంటారు మీరు చూడరు కదా వాళ్ళు ఏం చేస్తారని మీరు చేసేయండి గోదానం అయితే ఎప్పుడు చెబుతారు ఇప్పుడు చేయండి మరి ఇప్పుడు అంటే చెయ్యి ఇప్పుడు సంకల్పించండి పిలవండి మీ పెద్ద కొడుకున్న పిలవాడు వచ్చాడు అరే నేను రేపు గోదానం చేసేస్తాను గోరు తీసుకున్నా సరే చేసే మళ్ళీ కోడికి ఎప్పుడో చేస్తాడు నువ్వే చెయ్యి కాబట్టి కనుక మృత్యువు రేపే ఉన్నది రేపు కూడా కాదు ఈవేళ ఉన్నది ఒకవేళ ఉండుంటే మనం ఏం చేస్తాం ఏం చేస్తాం ఒకసారి మన జీవితాన్ని మనం తరచు చూసుకుంటాం అంతర్ముఖులం అవుతాం నేను ఈ మిగిలిన సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేయాలి అని అనిపిస్తుంది మృత్యువు భావన చేస్తే మనిషిలో ఒక నిర్వేదము వైరాగ్యం కలుగుతాయి ఆ మృత్యువు భావనకు ఆ పవర్ ఉంది ఎందుకంటే మనిషి తప్పులు చేసేవాడు నేను ఇంకా చాలా కాలం బతుకుతాననే ఒక భరోసాతో తప్పులు చేస్తాను ఇంకా మృత్యువు అలాగుంది దగ్గరలో ఉంది అంటే ఇంత దీనికోసం తప్పు చేయడం ఎందుకు ఒకడింకొకడిని తిట్టడానికి పూనుకున్నాడు ఆ టైంలో ఎవడో చెప్పాడు నువ్వు ఎంతో కాలం బతక ఇంక నీ మృత్యు దగ్గరకు వచ్చింది వెంటనే ఇంకా వీడిని తిట్టడం కూడా ఎందుకులే వేస్ట్ బ్రెత్ వేస్ట్ అని మానేశాడు ఎక్కడ కాబట్టి ఆ మృత్యు భావనకి అప్పవర్ ఉంది కాబట్టి ఈ దేహము అంటే మృత్యు మృత్యు తలుచుకుని భయపడుతూ ఉండమన్న అభిప్రాయం కాదు ఈ దేహం యొక్క నశ్వరత్వాన్ని ఆత్మస్వరూపానికి మృత్యువు లేదు దేహానికి మృత్యు భావనాశరీరం అది నశించదు ఈ దేహమే నశిస్తుంది కాబట్టి భావనలో ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక శరీరాన్ని ఒక స్పిరిచువల్ బాడీని నిర్మాణం చేసుకోవాలి అల్టిమేట్గా ముండకోపనిషత్తులో ప్రయోగం ఉన్నది భాష్యకారుల ప్రయోగం బ్రహ్మశరీరాన్ని నిర్మాణం చేసుకోమన్నారు బ్రహ్మశరీరము అంటే అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానమునకే బ్రహ్మశరీరము అని పేరు జ్ఞానమయం శరీరం అహం బ్రహ్మాస్మి అదే అల్టిమేట్ జీవన్ముక్తుడైపోతాడు ఆ స్థితి చేరుకోవడానికి ముందు ఇంకా జీవన్ముక్త చేరుకోలేదు అన్న స్థితిలో భావనామయమైనటువంటి ఒక స్పిరిచువల్ బాడీని నిర్మాణం చేసి ఐఎమ్ ఏ స్పిరిచువల్ ఎంటిటీ అలా ఉండాలి మనిషి నేను వరల్డ్ ఎంటిటీ అలా ప్రాపంచిక ఎంటిటీగా బతకూడదు ప్రపంచంలో బతకాలి తప్ప ప్రాపంచకుడై బతకూడదు రమణ భగవాన్ రమణ మహర్షి అదే రామకృష్ణ బ్రహ్మహర్షి చెప్పినట్టుగా కుమ్మరి పురుగు బురదలో ఉంటుంది కానీ ఒంటికి బురద అంటుకోదు సో ఆ విధంగా సంసారంలో ఉండాలి తప్ప సంసారీగా ఉండకూడదు ప్రపంచంలో ఉండాలి తప్ప ప్రాపంచకుడుగా ఉండకూడదు మరి ఎలా ఉండాలి ఒక స్పిరిచువల్ ఎంటిటీగా ఉండాలి సంసారంలో ఉంటూ స్పిరిచువల్ ఎంటిటీగా ఉండాలి స్పిరిచువల్ ఎంటిటీగా ఉండడం అంటే ఎలాగా భక్తుడుగా బతకాలి భక్తుడుగా బతకడము అంటే చూడండి భక్తుడిగా బతకడం అంటే దాన్ని ఒక కట్టుబొట్టు జుట్టుకి పరిమితం చేయకూడదు పట్టుబట్టు చుట్టూ ఉంటాయి వాటి వాటి రిలవెన్స్ వాటికి ఉన్నది కానీ అవి చాలా సెకండరీ ప్రైమరీ కాదు కొని పూజా మొదలైన రిచువల్స్ ప్రైమరీ అంటే అవి ప్రైమరీ కాదు అవి కూడా సెకండరీయే మరి ఏది ప్రైమరీ అద్వేష్ట సర్వభూతానా మైత్ర కరుణ ఏవ నిర్మ నిరహంకార సమదుఃఖ సుఖ క్షమీ అనే భక్త లక్షణాలు చెప్పారు ఆ లక్షణాలని అది స్పిరిచువల్ ఎంటిటీ అంటే ఆ భావమయ శరీరం సో అటువంటి పవిత్రమైన భావమయ శరీరాన్ని నిర్మాణం చేసుకుని మనం ఉండాలి అది ఒక్కరోజులో నిర్మాణం కాదు ఎందుకంటే ఈ ప్రాపంచిక ఎంటిటీ అది కూడా మనం సంసారంలో అభ్యాసం చేసి నిర్మాణం చేసాం ఇప్పుడు నేను ఐ ఐమ్ ది సన్ ఐఎమ్ ది ఫాదర్ ఐఎమ్ ది హస్బెండ్ ఐఎమ్ ది వైఫ్ అని వీడు ఒక్కరోజులో అయిపోలేదు అలా అనుకుని అనుకుని అనుకుని అనుకుని భావన చేసి చేసి చేసి ఒక సంసారి దేహాన్ని సంసార శరీరాన్ని నిర్మాణం చేసుకున్నాడు తాను నిర్మాణం చేసిన ఈ సంసార శరీరం బరువు పోతే అది దుఃఖదాయకమైపోతే దాన్ని వదిలించుకోవడం చేతకాక అలాగ సతమతం అవుతాం దాంతో బతకనూ లేడు దాన్ని విడిచిపెట్టడం లేడు శ్రీరామకృష్ణుల వారు చెప్పినట్టుగా పాము కప్పని మింగింది ఆ కప్పని మింగి లోపల మింగేసి జీర్ణం చేసుకోను లేదు అలాగని దాన్ని వామిట్ చేయను లేదు అలాగ సతమతం అవుతూ ఆ కప్పని మింగనవలేదు బయట పారైన లేదు మింగుదామంటే అది మింగబట్టలేదు బయట పారద్దామంటే ఆశ దురాశ అలా ఉంటుంది సో సంసారంలో ఆ విధంగానే ఉంటారు ఆ సంసారాన్ని నిర్వహించను లేరు ఆ సంసారాన్ని వదిలిపెట్టను లేరు ఆ పాములాగా అలా మత్తుగా పడుతుంటారు సో అలా అలా కాకుండా కాబట్టి ఈ సంసారాన్ని మనం అభ్యాసం చేసి చేసి చేసి భావన యొక్క బలం చేత నేను సంసారిని అని సంసార నిర్మాణం చేయబడి ఉన్నాడు మరి అంత తేలిగ్గా ఆ సంసారి పోయి దాని స్థానంలో ఒక స్పిరిచువల్ ఎంటిటీ నిర్మాణం కావాలి అంటే అది చాలా కష్టం ఫిజికల్ అయితే చేసి పారేయచ్చు ఈ వాస్తు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏమంటారంటే ఈ కిటికీ ఇక్కడ ఉండకూడదు ఆ కిటికీ డోర్ దగ్గర కిటికీ ఉండాలి కిటికీ దగ్గర డోర్ ఉండాలి ఇది ఇది చదువు వీళ్ళు చదువుకోవాలి ఏం చదువు అర్థం కాదు డోర్ దగ్గర కిటికీ కిటికీ దగ్గర డోర్ ఏమిటండే వీళ్ళ తలకాయ మళ్ళీ ఫైనల్గా ఆ కిటికీ డోర్లు ఏ ఉంటాయి కదా ఇటు తిప్పి అటు తిప్పి అవే ఉంటాయి కదా ఎక్కడికి అవే ఎక్కడికి పోతే కిటికీలు డోర్లుకి అవుతే ఇంకే ఉంటాయి కాదు ఈ డోర్ తీసి ఎక్కడ పెట్టాలి ఆ కిటికీ తీసి ఎక్కడ పెట్టాలి ఓకే పెట్టేసి అలా వెళ్ళి ఆ డోర్ తీసి అక్కడ పెట్టి అలా ఎలా పెడతారు ఈ కుర్చీలు టేబుల్స్ ఉంటే ఇది ఎక్కడ పెట్టడం అది ఏది పెట్టచ్చు కిటికీలు ఉంటే అలా పెట్టలేదు కదండి వాడిని పిలవాలి వాళ్ళు వాళ్ళు రారు పట్టారు రోడ్డు మీద వెయిటింగ్లో ఉంటారు ఎవడైనా తీసుకెళ్తాడారు తీరా నమ్మని అడిగితే మాత్రం అది బిగించు కూర్చుంటారు వాళ్ళని బతిమలు ఆడాలి మరి ఎందుకు వెయిటింగ్లో ఉన్నామంటే కూలి పనికి వస్తా వెయిటింగ్లో ఉంటాడు కానీ మీరు అడిగితే మాత్రం ఉన్నాడు లైక్ ఆటో ఫెత్స ఈజ్ వెయిటింగ్ దే మీరు అడిగితే రాడు సో మొత్తానికి వాడిని ఏమన్నా తీసుకురావాలి వాడికి ఒక పెద్ద సుత్తు ఇవ్వాలి వాడు కొట్టి కొట్టు కొట్టి ఆడు ఆ గోడలని సర్వనాశనం చేసి పెడతాను అప్పుడు మళ్ళీ ఇటకలు అవి తీసుకురావాలి మేస్త్రిని తీసుకురావాలి మేస్త్రికి ఇటకలు సిమెంటు ఇసుక ఇచ్చేసి డబ్బులు ఇస్తే పని అయిపోదు వాడిని పదాభివందనం చేసి వాడిని రోజు స వాడిని బతుకులాడుతూ ఉండాలి నాన్న చేయరా చేయిరా చేయరా వాడప్పుడు ఈ కిటికీని ఎక్కడ పెట్టే ఆ డోర్ అక్కడ పెడతాడు వెరీ పూర్ వర్క్మెన్షిప్ చేస్తాడు అది అసలు వాస్తుదోషం వీడి చేత ముప్ప తిప్పలు పెట్టాడే నిజంగా వాస్తుదోషం అంటే అది